ము ఉదయమే మద్రాసు నుండి వచ్చిన జగదీశ్వర శాస్త్రి గారు భగవానుతో అరుణాచల క్షేత్ర మహిమని గురించి మాట్లాడుతూ పార్వతికి శివుని అర్ధశరీరం వచ్చిన కారణం ఏమి అని అడిగారు భగవాన్ ఉత్సాహపూరితులై ఏమా ఒక సమయంలో కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనుక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్లు మూసింది వెంటనే సూర్య చంద్ర కళారహితమై లోకం అంధకార బంధురమైంది ప్రజలు ఆందోళన పరులైనారు దేవతలు ఓ ఈశ్వరా ఇదేమి అకాల అని మొరపెట్టారు పరమేశ్వరుడు సమయజ్ఞుడవట వల్ల తక్షణం ఫాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు పార్వతి భయపడి చేతులు తీసింది పరమేశ్వరుడు పలుకలేదు దేవి కంపించింది స్వామి అనునయంగానే దేవి మనకు ఇది వినోదమే కాని నా కళ్లు మూయడం వల్ల లోకం సూర్య సూర్యచంద్ర ప్రకాశ రహితమైంది ప్రజలు ఎంత తప్పించారో చూడు ఒక్క క్షణమే కదా అంటావేమో మనకు క్షణమైతే లోకానికది యుగం కదా ఇదేం పని అని చల్లగా మందలించాడు పరమేశ్వరిని ఆ అనునయ వాక్యము ఆలించిన పార్వతి తన అపరాధము ఎరిగి లజ్జించి ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను అనుగ్ననీయండి అని పరమేశ్వరిని ప్రార్థించింది లోకమాతవు నీకు పాపమేమున్నది తపస్సు చేయనక్కర్లేదు అన్నాడు శివుడు ఆమెకు తృప్తి కలగలేదు లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరిని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖి దేవి బయలుదేరింది అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఆ మార్గంగా వస్తు ఉన్న దేవి అది చూచి కరుణించి సంకల్పమాత్రంచే తపెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధ్యేయంతో పేల కొలదు ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది రాజుగారి కొటారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగపెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది ఆ రాజు ఆశ్చర్య మానసుడై నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే ఇదేమి వింత పరీక్షిస్తాం అని కొన్ని గరిసల ధాన్యం అరువు వర్తమానం పంపాడు ధాన్యం ఇవ్వబడదు వస్తే భోజనం పెడతాం అని బదులొచ్చింది సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంతో వచ్చి పంక్తిన కూర్చున్నారు వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థ జాలం చూచి రాజు వివేకి కనుక ఇది మానవ పని కాదు ఈమె దివ్యాంగనయ్యే నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి తల్లి నువ్వు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి అప్పా నీ భక్తికి సంతోషించాను నేనిన్నాళ్లు ఇక్కడ నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు దక్షిణాభిముఖినై తపస్సు చేయడానికి వెళ్లాలి నీవు సిఖువై ప్రజలను పాలించుమో అని దేవి అంటే మాకు సేవ్యమానవై ఉండవల్నని రాజు ప్రార్థించాడు సరే అని దేవి అనుగ్రహించి వెళ్లిపోయింది వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణమూ ఇదే ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురమునకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాప విముక్తినైతనని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది ఆ వెనుక అక్కడనే వృషభ వాహనారూఢయ్యై అరుణగిరికి వెళ్లేదనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది ఈ గిరి పాదమున పర్వతము మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి గౌతమ పుత్రుడైన ఆ అంబను చూచి హర్షపరవసుడై అమ్మ రా అని పిలిచి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి మా తండ్రి కుశ సమిధల నిమిత్తం అడవికి వెళ్లి ఉన్నారు నేను పోయి పిలుచుకుని వచ్చేదిను నువ్వు ఇచ్చటనే ఉండు తల్లి అని చెప్పి పరిగెత్తాడు ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రుడికి ఎదురైనారు వారిని చూడగానే శతానందుడు హర్షపరవసుడై అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అని ఒకే విధంగా అరిచాడు చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చికిర్చి పుష్ప ఫలభరితమైంది గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి అమ్మ ఎవరు రా అన్నారు శతానందుడు గద్గత కంఠంతో అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు గౌతములు హర్ష పులకాంకిత పరుగు పరుగున వచ్చి పార్వతిని దర్శించి పూజించి వినించారు ఆ వెనుక గౌతముల యోచనను అనుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగుము అంటే దేవి వినయంతో స్వామి ప్రసన్నుడ వైతివేని నీ అర్థ భాగము నాకిమ్ము నేనిక వేరొక శరీరంతో ఉండజాలను ఉంటే వెనుకటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది అనుగ్రహింపుము అని ప్రార్థించింది పరమేశ్వరుడు అదేవిధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు ఇదే అంబ శివుని అర్ధ కావడానికి కారణం అని భక్తి పరవశమైన శరీర కంపంతో సెలవిచ్చి ఆనంద భాష్పూరిత నేత్రాలతో గద్గ కంఠులైరారు భగవానం మూడు గంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవాళ్లు ఎవళ్ళో పళ్లతో నింపిన పళ్లెంబెట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు ఆ వచ్చే దారిలో వానరవీరుడు ఒకడు ఆకస్మత్తుగా అడ్డుతగిలి తన భాగం పళ్లు ఎగరతన్నుకుని ఎవరికీ చిక్కకుండా ఎక్కడికో పోయినాడు హాహు అని అదలింపులు విని ఆ చేష్ట చూచి భగవాన్ ఇక్కడి దాకా వస్తే తమకు చిక్కనేయరని దారిలోనే తమ భాగం కాజేశారు ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు చలొక్తిగా అందరికి నవ్వు వచ్చింది ఈ సందడి సర్దుకునే లోపల ఒక ఆడుకోతి పొట్టకు కరుచుకున్న పసిపాపతో సహా పళ్లబుట్ట వద్దకు వచ్చింది అక్కడున్న వారు పోమ్మని తరిమారు భగవాన్ చూచి పాపం పిల్ల ఏమైనా ఇచ్చి పంపరాదు అన్నారు జాలితో వారికి ఆ మాట వినిపించక దాన్ని అదిలిస్తే భయపడి చెట్టెక్కి దాక్కున్నది భగవాన్ హృదయం కరిగి ఇదిగో ఇదే మన ధర్మం సన్యాసులమని పేరు పెట్టుకునేది నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక తరిమేదేను ఎంత దౌర్జన్యమో చూడండి ఏళ్ల తరబడి తిని మనం ఉగ్రహణంలో సామాను దాచి తలుపులకు తాళాలు పెట్టి తాళపు చెవులు దగ్గరుంచుకున్నాం దానికేమి ఇల్లా వాకిలా పూని రేపటికని ఏమైనా దాచుకుంటుందా ఏది దొరికితే అది తిని ఏ చెట్టు మీదనో పన్నుకుంటుంది బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలివేస్తుంది నిజమైన సన్యాసి అదా మనమా అందుకే ఇందాక వారు తోవలోనే కాజేశారు వారు మగవారు ఇది ఆడతి పాపం ఏం చేస్తుంది అని దానివైపు చూచి రామ్మా రా అని పిలిచారు ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కన నిలిచింది దానికి కావలసిన పనులు ఇప్పించి పంపారు భగవాన్ మరికొంతసేపటికి తెల్లనిమలి ఒయ్యంగా నడుస్తూ వచ్చింది భగవాన్ దానినే చూస్తూ నన్ను ఉద్దేశించి ఇదిగో వీటికి చెవులు కనపడవు ఆ స్థానంలో పెద్ద బెజ్జం ఉంటుంది దానిపైన విసనకర్ర వల్లే కప్పి ఉంటవి అని సెలవిచ్చారు అట్లాగా చిత్రమే భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసింది అన్నాను ఈ విమర్శ కొండ మీద ఉండగానే నేను చూచాను అప్పుడు మా వద్ద రెండు నెమళ్లుండేవి అందులో ఆడ నెమలు ఎప్పుడు నా ఒళ్ళోనే పడుకునేది ఆ విధంగా పడుకున్నప్పుడు ఇది చూచాను మగవాడు దగ్గరగా వచ్చేవాడు కాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు ఆడది మాత్రం నన్నెప్పుడూ వదిలేదే కాదు పక్కనే కూర్చునేది ఒళ్ళోనే పడుకునేది మహాచనువు మగవాడు ఎక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మను పిలిచాడు చంటి బిడ్డవలే నన్ను పోయేదే కాదు అంటూ వాశ్చల్య పూరితులైనారు భగవాన్ భగవాన్ని వద్ద ఆడపిల్లలకు చెనవెక్కువ భగవానుకు వాత్సల్యమూ ఎక్కువే అన్నాను భగవాన్ ఆమోదం చూపుతూ ఒకనాడు వాడు బలవంతపరిచి దాన్నెక్కడికో లాక్కొనిపోయాడు తిరిగి రానే లేదు ఏం చేశాడో అంటూ గద్గదంటులై మగవాడు మాత్రం చివరకు నా ఊళ్ళోనే ప్రాణం విడిచాడు అప్పుడే అక్కడున్న సమాధి కట్ట అని తలవెచ్చారు వారు ఏ పుణ్యాత్ములు అన్నాను అని తల ఊపుతూ మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల ఏది సుఖం పది తొమ్మిది కొద్ది రోజులుగా గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే భగవాన్ శరీరానికి బలకరంగా ఉంటుందని డాక్టర్ సలహా ఇస్తూ నాలుగైదు రోజుల క్రిందట స్పష్టంగా ఆశ్రమ నిర్వాహకులతో ఆ మాట చెప్పారట ఆ భక్తులు భగవాన్ సన్నిధికి వచ్చి పూరీలుగా తయారు చేతుమా అని అడిగారు అంత నెయ్యి ఖర్చు పెట్టి మనకెందుకయ్యా పూరీ అని భగవాన్ సెలవిస్తే ఖర్చుకేమి గోధుమ ఆహారం భగవాన్ శరీరానికి మంచిది అని డాక్టర్లు అంటున్నారు చేస్తాం అన్నారు వారు సరిపోయింది మీరేమి చెయ్యకండి ఈ డాక్టర్లు గోధుమ మంచిదంటారు ఆ డాక్టర్ భగవాను గోధుమ జబ్బు చేస్తుంది తినరాదు అన్నాడు వాడొక పెద్ద డాక్టరు వాడి పర్మిషన్ కావద్దు మనమేమి స్వతంత్రులమా ఆ డాక్టర్ని అడగండి ముందు అన్నారు భగవాన్ ఆ భక్తులంతా ఆ డాక్టర్ ఎవరిని జరిగిన సమాచారమేమని విచారిస్తే ఉగ్రాణంలో కైంకర్యం చేసే సుబ్రహ్మణ్యం మొదలయ్యారే అని ఆ మధ్య గోదుములు లో గోధుమలు అధికంగా ఇచ్చినందువల్ల నాలుగైదు రోజులు రాత్రుళ్లు గోదుమ అన్నం వండి సగం బియ్యం అన్నం సగం గోదుమ అన్నంగా అందరికీ పెడుతూ వచ్చారని అప్పుడు భగవాన్ తాము మాత్రం పూర్తిగా గోధుమ అన్నమే పెట్టించుకుని తింటూ ఉంటే భగవాన్ శరీరానికి అది ఉష్ణం కలిగిస్తుందని తెలిసిన ఆ భక్తుడు భగవానే తమ శరీరానికి అది సరపడదు వేడి చేస్తుంది అని మనవి భగవాన్ మానలేదని అందువల్ల పంక్తిన వడ్డించనీయక కూలీ వారికి పెట్టిస్తూ వచ్చాడని తెలిసింది ఈ విచారణ పూర్తి కాక పూర్వమే డాక్టర్లు అతన్ని పీల్చి ఏమయ్యా భగవాన్ శరీరానికి గోధుమ పనికిరాదన్నావట భగవాన్ నీ పర్మిషన్ కావాలంటున్నారు ఎందుకట్లా చెప్పావు అని నిగ్గదీస్తే అతడు తడబడుతూ ఆ రేషన్లో వచ్చిన గోధుమలు పుచ్చిపోయాయి అందువల్ల భగవాన్ శరీరానికి పడదని చెప్పి అవి కూలీ వారికి పెట్టించా అట్లా చెప్పకుంటే భగవాన్ అవి తామే తింటానంటారు ఏం అని ఏమేమో చెప్పి తప్పించుకో చూశాడు ఈ సమాచారం భగవాన్ గోశాల నుండి వచ్చి సోఫా మీద కూర్చున్న వెనుక తెలిసింది భగవాన్ మందహాసం చేస్తూ ఓహో అర్లాగా చాలా గొప్ప పని చేశాడు మంచివన్నీ మనం తినాలి పుచ్చు చచ్చు కూలీ వాళ్లకు పెట్టాలి ఇట్లా చేసినా చేశానని చెప్పినా భగవాన్ సంతోషిస్తారని వారు తలపు చాలా ఘనత వచ్చిందన్నమాట ఇదంతా భగవాన్ మీద భక్తి మనకు పనికి రానివని మన ఎదుటినే పుచ్చు చచ్చు కూలీ వాళ్లకు పెడితే అంతకన్నా మనల్ని వేరే అవమానించాలన్నా ఏమీ ఒక్కొక్కరికి ఇవే చేష్టలు చాలు చాలు నాకు పూలి వద్దు ఏమీ వద్దు ఆ కూలీ వారికే పెట్టండి వారంతా తింటే నేను తిన్నట్లు కాదు అన్నారు వేరొక భక్తుడు అందుకొని భగవాన్ శరీరం సుఖంగా ఉండాలనే కదా మా తలకు అన్నాడు అవునండి నిజమే కానీ సుఖమంటే ఏది సుఖం తింటేనేనా సుఖం మహారాజు ఉంటాడు నిత్యం పంచభక్ష పరమానాదులతో భోజనం సిద్ధంగా ఉంటుంది కాని వారికి ఎప్పుడూ వ్యాధే అజీర్ణమే నోటికి రుచి ఉండదు తింటే కడుపు నొప్పి నిదర్రాదు పందిరి మంచం పట్టు పరుపులు అన్ని ఉంటాయి ఏం లాభం ఎప్పుడు చీకు చింత తప్పదు ఆ రాజు కూలివాడు సుఖి కలిగినంతలో కలో అంబలో త్రాగి కలత లేకుండా నిద్రిస్తాడు ఒళ్ళు చెమట లాగున పనిచేస్తాడు కనుక కరకర ఆకలే అవుతుంది ఆ ఆకలి మీదట అంబలి త్రాగినా అమృతం వలే ఉంటుంది రేపటికి దాచాలా అనేది లేదు గనక కలత లేదు ఏ చెట్టు కిందనో పడుకుని హాయిగా నిద్రిస్తాడు అని సెలవిచ్చారు భగవాన్ అయితే వాడు నేను సుఖిని అని అనుకోడు కదా అన్నారు ఆ భక్తులు అద్దే వచ్చిన చిక్కు లోకవ్యామోహం ఏమంటే ఆ చెట్టు కింద పడుకున్న వాడు ఈ మేడలు మిద్దలు చూచి అయ్యో ఆ సుఖం మనకు లేదే అని విచారిస్తాడు అసలు నిజమైన సుఖివాడే ఒకసారి ఒక కూలిని నేను చూసా ఈ ప్రాంతంలోనే మధ్యాహ్నం వరకు మట్టి తవ్వి రోడ్డుకు పోస్తూ శ్రమపడ్డాడు బాగా చెమట పట్టి అలసిపోయాడు ఆకలైంది కోనేట్లో కాళ్ళు చేదులు ముఖము కడుక్కుని బండ మీద కూర్చుని మూట విప్పాడు మూటలో ఉన్న ముంత నిండా సంకటి సాంబారో ఏదు రవంత చిలికి పైన ఉన్నది అంతే ఇట్లా పట్టెడితో పట్టి హుమ్మం తిన్నాడు ముంతడు సంకటి మూడు ముద్దలైందేమో ముంత కడిగి నీళ్లు తాగి చెట్టు కింద చెయ్యి తలగడగా పట్టుకుని గుర్రు పెట్టాడు ఆహా నువ్వురా భోగివి అని అనుకున్నా నేను ఏమి తింటే వానికి ఆ సుఖం వచ్చిందంటారు బ్రతికేటందుకు తింటే అన్ని బలకరమే తిన్నేటందుకు బతికితేనే శరీరం పాడవుతుంది అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ సెలవిచ్చింది నిజమే కాని మహారాజా అయితే చక్రవర్తిని కాలేదే అని చక్రవర్తి అయితే దేవేంద్ర పదవి రాలేదే అని విచారిస్తారే గాని మనకన్నా ఆ కూలివాడే సుఖి అన్న తలుపు వారికి ఉండదు కదా అన్నాడు ఆ భక్తుడు అవునవును అదే మాయ ఆ తలుపు కలిగితే తరించనే తరిస్తారు మనం అది ఇది అనుభవించి ఉన్నందువల్ల ఆ సుఖం యొక్క తెలుస్తున్నది యథార్థానికి విరూపాక్ష గుహలో ఉండగా ఎవరుగాని ఏదైనా తెచ్చి ఇంత తిని మట్టి అడుసుతో కట్టిన అరుగు మీద బట్టైనా లేకుండా పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఈ తింది ఈ మంచాలు ఈ పరుపులు ఈ దిండ్లు వీటన్నిటిలో కొంచెమైనా గోచరించదు ఇవన్నీ బంధమే అని సెలవిచ్చారు భగవాన్ మట్టి అడుస్తూ కట్టిన ఆ అరుగు మీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఇప్పుడు గోచరించదని భగవాన్ సెలవిచ్చిన మరుదినం కొందరు భక్తులు స్కందాశ్రమానికి వెడతామని భగవాన్తో చెప్పి వెళ్లి విరూపాక్ష గుహ వైపుగా దిగుతూ అక్కడి విశేషాలు అన్నీ వచ్చి భగవాన్ సెలవిచ్చిన అరుగు విరూపాక్ష గుహకు ముందున్న మసారాలోనిదేనా అది భగవానే స్వయంగా కట్టారట అని శ్రీవారిని అడిగారు ఒక భక్తులు అవును అది నిజమే వచ్చే పోయేవారు కూర్చునేందుకు అనుకూలంగా ఉంటుందని అంతా అనుకున్నాం సరే అని రాళ్లు పెట్టి మట్టి అడుస్తూ నేనే కట్టాను ఆ వెనుకనే సిమెంట్ చేశారు అని సెలవిచ్చారు భగవాన్ ఆ అరుగు కడుతూ ఉండగా కొత్తవారు ఎవరో వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్నే అడిగితే ఎక్కడికో వెళ్లారు అని చెప్పి పంపారటగదు అన్నాను ఆ సంగతి మీకెట్లా తెలిసింది అన్నవ్వారు భగవాన్ హెచ్చమ్మ గారు అన్నాను ఓహో సరి నిజమే ఒక దినం ఉదయాన్నే రాళ్లు పేర్చి కాళ్లతో మన్ను తొక్కి ఆ అరుగు వేస్తూ ఉన్నాను వారెవరో కొత్తవారు వచ్చారు స్వామి ఎక్కడా అని నన్నే అడిగారు నేను తప్ప అక్కడయా ఎవ్వరూ లేరు అందువల్ల నేనే బదులు చెప్పాల్సి వచ్చింది స్వామియా ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు అన్నాను ఎప్పుడు వస్తారు అని వారంటే ఏమో అన్నాను ఎంతసేపు అవునో ఏమో అని వారు కొండ దిగిపోతూ ఉంటే ఎచ్చమ్మ ఎదురై విషయం అడిగి తెలుసుకుని స్వామిని నేను చూపుతాను రండని వెంటబెట్టుకుని వచ్చింది ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను పలని స్వామి వాళ్ళు వచ్చారు ఎచ్చమ్మ అన్నపుగిన్న గిన్న లోపల పెట్టి నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో ఇరుగో వీరే స్వామి అన్నది పాపం వారు తెల్లబోయి నమస్కరించి స్వామివారు వీరేనా అమ్మా ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అరుగు కడుతున్నారు ఎవరో అనుకుని స్వామి ఎక్కడా అని అడిగాను ఎక్కడికో వెళ్లారు అని సెలవిచ్చారు నిజమే అనుకుని వెనక్కో వచ్చానమ్మా అన్నారు అదేం స్వామి అట్లా మాయ మాటలు చెప్పి పంపారు పాపం అని ఎచ్చెమ్మ నాకు జగడం పెట్టింది ఓహో సరిపోయింది నేనే స్వామి నని బోర్డు కట్టుకునేదా ఏమి అన్నాను నేను అదొక తమాషా అని సెలవిచ్చారు భగవాన్ ఇక్కడకు వచ్చిన వెనుక కూడా ఒకసారి ఎవరో వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్నే అడిగితే ఇదే విధంగా బదులు చెప్పి గదు అన్నారు ఒక భక్తులు అవునవును అదీ నిజమే అప్పుడిన్ని కట్టడాలు లేవు నేను కూర్చుండే ఈ హాలు ఒక్కటే ఉన్నది ఇదిన్ని వంటకని పొగగూడు అది పెట్టి కట్టిస్తే షణ్ముఖం పిల్ల ఉన్నారే వారి తండ్రి గోపాలం పిళ్ల మొదలైన భక్తులంతా పట్టుబట్టి భగవాన్ కూర్చునేందుకు హాలు లేకుండా వంట ఇంటికేం తొందరా అని పొగగూడు తీసివేసి హాలుగా తయారు చేశారు ఈ హాలుకు అమ్మ కోవలకు మధ్యన వంటకాక స్టోర్ రూము ఉండేవి ప్రస్తుతం కరేపాకు చెట్టు ఉన్నదే దాని పక్కనే స్టోర్ రూమ్ అదీ పాకే నిత్యం వేకువన లేచి అక్కడ కూర్చుని కూరగాయలు తరిగేవాళ్లం ఒకనాటి వేకువన అదే విధంగా లేచి సామానుగది తలుపులు తెరిచి కూరలు తరుగుతూ కూర్చున్నాను అక్కడి వారంతా ఏవో పనుల మీద ఎక్కడికో వెళ్లారు గిరి ప్రదక్షిణ వెళ్లే వారు ఇద్దరు ముగ్గురొచ్చి హాల్లో ఖాళీగా ఉన్న సోఫా చూచి ఉగ్రాణం వైపు తిరిగారు వారు వస్తూ పోతూ ఉండేవారే అయితే ఏమి నేను తలంతా దుప్పటికప్పు కూరలు తరుగుతూ కూర్చున్నానా ఎవరో అనుకుని అయ్యా సోఫా మీద స్వామి లేరే ఎక్కడున్నారు అని నన్నే అడిగారు ఇదిగో ఇప్పుడే అట్లా బయటికి వెళ్లారు కొంచెంసేపు ఉంటే వస్తారు అన్నాను వారు ప్రదక్షిణానికి వేళ మించుతుందని వెళ్ళిపోయారు ఈ సంగతి ఇక్కడి వారెవరో చూచి అదేం స్వామి అట్లా చెప్పి అన్నారు ఏం చేసేది స్వామి ఎక్కడాని స్వామిని అడిగితే నేనే స్వామిని చెప్పుకునేదా ఏమి అన్నాను ఆ విధంగా ఎన్నో సార్లు జరిగింది అని సెలవిచ్చారు భగవాన్ ఇదంతా విని ఆనాటి నుండి ఉంటూ ఉన్న భక్తులు ఒకరితో నేనంటే అదే కాదమ్మా అప్పుడు ఇక్కడ దండపాణిస్వామి ఉండేవారు కదా వారు ఇంత బొర్ర అంత లావు అర్ధ గొంతు కౌపీనం కాషాయం ఇత్యాదులతో అట్టహాసంగా ఉండే మనుష్యుడు అందువల్ల కృత్తిక దీపోత్సవం సందడి సమయంలో భగవాన్ నవ్వుతూ ఈ దండపాణి స్వామిని ద్వారం వద్ద కూర్చోబెడితే బాగుండునే వచ్చేవారంతా వారే స్వామి అనుకుని నమస్కరించి మన జోలికి రాకుండా పోతారు మనం సుఖంగా ఉండవచ్చును అనిన్ని అనేవారు భగవాను ఏ విధంగానైనా తమ గొప్ప బయట పడకుండా తప్పించుకోవడం అంటే అని చెప్పారు ఆ భక్తులు వచ్చిన మరుదినం ఉదయం పది గంటలకు జ్యోతిష్ శాస్త్రీత్యా భగవాన్ని చాలా చాలా ప్రశ్నిస్తే భగవాన్ సయుక్తికంగా బదులిచ్చారు సారాంశం ఏమంటే స్వామి జ్యోతిషాస్త్రీత్యా అది అప్పుడు జరుగుతుంది ఇది ఇప్పుడు జరుగుతుంది అది ఆ గ్రహబలం ఇది ఈ గ్రహబలం అని చెబుతారే అది యథార్థమేనా అన్నది వారి ప్రశ్న నేను అనే అహంత ఉన్నంత వరకు అన్ని నిజమే ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు అని సెలవిచ్చారు భగవాన్ అయితే అహంత నశించిన వారికి జ్యోతిషం యథార్థం కాదంటారా అన్నారు ఆ పృచ్ఛకులు కాదనేందుకు ఏమున్నదండి చూచేవాడు ఉంటేనే చూడడం ఉంటుంది అహంత నశించిన వారు చూచినా చూడని వారే కిటికీ తెరచే ఉంటుంది లోపల చూచేవాడుండాలి గాని కిటికీ చూస్తుందా అన్నారు భగవాన్ తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది అన్నారు ఆ పృచ్ఛకులు అదే అదే శరీరం మనకొక ఇల్లు నీవుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది గాని లేకుంటే బాగుండదు అందువల్ల మనం ఉన్నంత వరకు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాం అన్న విషయం తెలుసుకుని ఆ తెలివిని సదా విడవకుండా ఉండాలి విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది అప్పుడన్నీ యథార్థమే ఆ భావన నశించడమే అహం నాశనం ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు జరిగేది జరుగుతుంది జరగనది జరగనే జరగదు అని సెలవిచ్చారు భగవాన్ జరిగేది జరుగుతుంది జరగనిది జరగనే జరగదని సెలవిస్తారే ఇక మంచి చేయాలని అనడం ఎందుకు అని మళ్ళీ ప్రశ్న మంచి చేస్తే సుఖం కలుగుతుంది అందువల్ల చెయ్యాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్ అవును దుఃఖం ఆగంతకం పెద్దల వాక్యం అన్నారు ఆ భక్తులు ఆహా దుఃఖం ఆగంతుకమే సుఖమే యదార్థం ప్రతి జీవి సుఖం కావాలని అనడం అసలు తన సహజ స్థితి సుఖరూపం కావడం వల్ల ఆగంతుకమైన దుఃఖాన్ని పోగొట్టడానికే అన్ని సాధనలను తలనొప్పి మధ్య వచ్చింది కనుకని మందు పోగొట్టాలి పుట్టింది మొదలు చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు వ్రణాలు వ్యాధులు డాక్టరు వైద్యం వల్ల తగ్గినట్లే అనేక ప్రతిబంధకాల వల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపచేసే సాధనల వల్ల తొలగించవచ్చును ఇది ఒక వ్యాధి దీనికి మూలం అజ్ఞానం దానికి జ్ఞానమనే మందు పడితే అంతర్భూతమై ఉన్న అన్ని రకాల వ్యాధులు ఒకేసారి పోతవి అని చెప్పారు భగవాన్ సాధన వల్ల సద్య కలగడం కదా అన్నారు ఆ పృచ్ఛకులు కొన్ని సద్య ఫలిస్తవి కొన్ని ఫలించవు ఎందువల్లనంటే తీవ్రతా తీవ్రతలను అనుసరించి అది నడుస్తుంది పుణ్యం కానీ పాపం కాని తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది నిదానంగా చేస్తే నిదానమే అయితే దేనికి అది తప్పదు అని సెలవిచ్చారు భగవాన్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భగవాన్ వ్రాసిన ఆత్మబోధ వెండ్బా పద్యాలను కలివెండ్బాగా ఈ మధ్య శ్రీవారే మార్చి వ్రాశారు ఇప్పుడు అది అచ్చై వచ్చినందువల్ల భగవత్ సన్నిధిలో తరచూ ఆ మాటలే వస్తున్నవి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అదే ప్రసంగం వచ్చి భగవాన్ తమ సమీపంలో ఉన్న ఒక భక్తుని చూచి ఇదిగోనోయ్ విరూపాక్ష గుహలో ఉండగా స్వామి అడిగితే శంకర్లు వ్రాసిన స్తోత్రాలు ఉపదేశాలు అన్ని చాలా భాగం మలయాళపు అక్షరాలతో ఉన్న ఆ చిన్న నోటుబుక్లో వ్రాసి ఇచ్చాను అందులో ఈ ఆత్మబోధ కూడా ఉన్నది కాని అప్పుడంతా ఈ అనువాతం వ్రాద్దామని తోచనే లేదు అప్పుడప్పుడు శ్లోకాలు జ్ఞప్తికి వస్తూనే ఉండేవి ఓసారి ఏమైందనుకున్నా అరుణగిరి శిఖరం ఎక్కుదామని ఎప్పుడు వీలైతే అప్పుడు వండుకుని తిందామని అనుకుని ఒకనాడు కావలసిన సామగ్రి అంతా తీసుకుని అంతా బయలుదేరాం విరూపాక్ష గుహలో ఉండగానే పళనిస్వామి మాత్రం గుహకు కావలి ఉన్నాడు ఏడు దొనల వద్దకు వెళ్లేసరికి ఎండబడింది అక్కడ మకాం వేశాం స్నానం మొదలైనవి చేసి వంటకు ఆరంభిందామని సామానంతా తీశాం పప్పు ఉప్పు నెయ్యి గిన్నెలు ఒకటేమిటి అన్ని తీసి పొయ్యి పెట్టి కట్టెలు పెట్టి నిప్పంటించాలని చూస్తే అన్నిటికీ మూలమైన అగ్గి పెట్ట కనిపించలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క యోచన చెప్పసాగారు కాలక్షేపమే కాని కార్య కాదు గుహకు పోయి తెద్దామా అంటే పోయేదెప్పుడు వచ్చేదెప్పుడు పైగా ఎండ అందరికీ ఆకలి మిక్కుటంగా ఉన్నది చెక్కుముక్కి రాళ్లల్లో వలే రాళ్లు కొట్టి నిప్పు చేద్దామని కొందరు అక్కడున్న రాళ్లు కొట్టారు ఏమీ లాభించలేదు కొందరు అరణి వధించినట్లు అక్కడున్న తెచ్చి మధించారు ఒకదాని మీద ఒకటి వేసి రుద్దుతారో రుద్దుతారు నిప్పు లేదు ఏమీ లేదు నాకప్పుడు ఆ ఆత్మభూతిలో ఉన్న రెండవ శ్లోకం బోధోన్య సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వహ్నివ జ్ఞానం వినా మోక్షోన సిద్ధ్యతి అన్నది జ్ఞప్తికి వచ్చింది అది చదివి అర్థం చెప్పి అందర్ని నవ్విస్తూ కూర్చున్నాను అని సెలవిచ్చారు ఆ అర్థమేమో మాకు తెలియదే అన్నారు వేరొక భక్తులు అర్థమా ఎన్ని సాధనలున్నా నిప్పు లేనిది వంట ఏ విధంగా కాదో అదే విధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది మోక్షం సిద్ధించదు అని చూడండి మజ్జిగతో సహా తెచ్చారు ఏం నిప్పు లేదు వంట ఏ విధంగా అవుతుంది అంటూ భగవాన్ భగవాన్ ఏం చేశారు అన్నారొకరు గడ్డి మోపల వాళ్ళెవరో వెడుతుంటే చెప్పి పంపారు కాబోలును పళనిస్వామి కట్టలకు వచ్చే వారెవరికో ఇచ్చి మా వద్దకు పంపాడు వెనుక నిప్పండించి వండి తిన్నాం ఆ వంట ఏ విధంగా అనుకున్నారు బియ్యం పప్పు కూరలు అన్నీ కలిపి ఉప్పు వేసి ఒకటే కిచడీ చేశాం ఆ విధంగా చేసుకుందామని అంతా ముందే మాట్లాడుకున్నాం సరే భోజనం అయింది వినుకరవంత విశ్రమించి శిఖరానికి బయలుదేరా బోధోన్య సాధనే భ్యోహి అన్న ఆ శ్లోక భావం వారందరికీ బాగా మననం కానిమ్మని మళ్లీ నేను ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూనే వెళ్ళాను చికి చేరిన వెనుక చూచారా ఉచ్చికు చేరాలంటే ఇంతైతేగానే చేరలేకపోయినాం కొంతవరకు ఎక్కి అక్కడ అన్ని కలగలుపు పులగం చేసి తినవలసి వచ్చింది ఆ పులగం చేసేందుకు అన్ని ఉన్నా అగ్ని లేనిది ఏమీ కాలేదు అదేవిధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది పరిపక్వత నందలేరు ఆ జ్ఞానాగ్ని వలన కలిపి కిచ్చిడీ చేసి మింగితే గాని ఉచ్చస్థితికి పోజాలరు అని చెప్పాను ఆ చీకటి కాకుండానే ఎకాయకి గుహకు వచ్చాం ఆ రోజుల్లో పైకెక్కటానికి శ్రమే ఉండేది కాదు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే వెళ్ళటం ఆ సంగతి ఇప్పుడు తలుచుకుంటే మనమేనా ఎక్కింది అని అనిపిస్తుంది అని సెలవిచ్చారు భగవాన్ ఎచ్చమ్మ వాళ్ళున్ను వచ్చేవారటగా అన్నాను అవును ఆ మొదలయారు పాటి కూడా వచ్చేది ఇద్దరూ ఒక్కనాడైనా తప్పకుండా అన్నం తెచ్చేవాళ్లు వద్దంటే వినరు ఏం చేసేది ఏ విధంగానైనా తప్పించుకుందామని అక్కడికి వెళ్లినా వెతుక్కుంటూ వచ్చేవారు అన్నారు భగవాన్ ఒక్కసారి స్కందాశ్రమానికి వెళ్లి వస్తే ఎన్నాళ్ళో కాళ్ళునొప్పులనంటాం మేము ఆడవాళ్లు అన్నం మూటతో రోజు ఏ విధంగా ఎక్కేవాళ్ళో ఎక్కడికంటే అక్కడికి ఎట్లా వచ్చేవాళ్ళో భగవాన్ పాదాల వద్ద వాలాలన్న భక్తి అంత బలాన్నిచ్చేది కాబోలు అన్నాను భగవాన్ చిరునవ్వుతో అంటూ మౌనం వహించారు లేఖ సంఖ్య రెండు ఠ గణపతి శాస్త్రి గారి కుమారుడు మహాదేవ శాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి భగవాన్ వారిని మాకందరికీ పరిచయం చేసి ఫలానా వారు అని చెప్పారు వారు ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసించడం వల్ల మొన్న మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో వారి ప్రసక్తి వచ్చింది భగవాన్ ఉత్సాహంతో ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా పంతొమ్మిది వందల మూడులో అనుకుంటాను నాయన కుటుంబంతో సహా వచ్చారు అప్పటికి ఈ మహాదేవన్ నాలుగైదేళ్ల వాడు నాయన నాకు నమస్కరించి పిల్లవాణితో స్వామికి నమస్కారం అన్నారు వాడు విని వినట్లు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కుర్రవాడు గదా పోనీలే అని వారు ఊరుకున్నారు వాడు కొంచెం ఆగి దిఢీలున సాాంగపడి అహంభో అభివాదయే అన్నట్లు ఉపనయనమైన వారు చేస్తారే ఆ విధంగా చెవులు పట్టుకుని నా కాళ్ళు తాకి నమస్కారం చేసాడు ఏమిరా ఇంత చిన్నవారికి ఈ విధానం ఎట్లా తెలిసిందా అనుకున్నాను వెనక యోచించా సంప్రదాయాన్ని అనుసరించి వస్తుంది అని సెలవిచ్చారు అవును ఏదైనా వంశక్రమానుగతంగానే రావాలి అన్నాను భగవాన్ అందుకుని నిజమే ఈ మహాదేవుడు ఇప్పుడిట్లా మారిపోయాడు గాని చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవాడు నేను ఎక్కువ వాడితోనే మాట్లాడేవాణ్ణి చూతగుహలో ఉండగా నాయన పచ్చయమ్మ కోవలలో ఉమాసహస్రం చదివే నిమిత్తం ఆప్తులందర్నీ రమ్మని ఆహ్వానించినప్పుడు మళ్లీ వారి కుటుంబమంతా వచ్చింది ఈ మహాదేవు ఏడెనిమిదేండ్ల వాడు ఏరా నన్ను చూచిన జ్ఞాపకం ఉందా అన్నాను వాడు ఏమీ బదులీయక దూరంగా వెళ్లి ఆడుకోవడం ఆరంభించాడు కొంతసేపటికి నన్ను చూచే నిమిత్తం ఎవరో వచ్చారు వారు నమస్కరించి స్వామి ముందొకసారి వచ్చాం జ్ఞాపకం ఉన్నదా అన్నారు జ్ఞాపకం లేక నేనేమీ పలకలేదు కొంచెంసేపు ఏదో మాట్లాడి వెళ్లారు వారు వెళ్లిన వెనుక ఆడుకుంటున్న మహాదేవ ఇదంతా ఎట్లా కనిపెట్టాడో ఏమో గుణగున పరిగెత్తుకునొచ్చి స్వామి ఆ వచ్చిన ముందు ఏమడిగారు అన్నాడు ముందొక పర్యాయం వచ్చాము జ్ఞాపకం ఉందా అన్నారు అన్నాను స్వామీమన్నారు అన్నాడు జ్ఞాపకం లేక పలకలేదు అన్నాను నన్ను మీరడిగిరే ఇది అంతే అన్నాడు నవ్వు వచ్చింది ఒకనాడు ఏం చేశాననుకున్నారు మహాదేవుణ్ణి వీపు మీద కూర్చోబెట్టుకుని పచ్చయమ్మ కోవెలకు ఎదురుగా ఉన్న కోనేటిలో ఈదుతూ అవతల ఒడ్డుకు ఆరంభించాను సగం ఈదేసరికి అహై అహ్ అంటూ వాడు నన్ను అదవడానికి ఆరంభించాడు ఇద్దరం మునిగేట్టున్నాం మనమేమైనా కాని వాణ్ణి కాపాడాలి ఎల్లాగా ఏమా అని అనిపించింది చివరకు ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాను అన్నారు భగవాన్ సంసార సాగరమే తరింపచేసే మహాత్ములకు అది లెక్క అన్నాను నాయనా భగవాను పాండవ తీర్థంలో ఈత కొట్టేవారటే అన్నారు ఇంకొకరు అవునవును ఆ రోజుల్లోనే ఒకరినొకరు మించిపోవాలని వంతులు పడి ఈదేవాళ్లం అదొక సరదా అన్నారు భగవాన్ పిల్లలతో గోలీకాయలు మొదలైన ఆటలన్నీ ఆడేవారటే అన్నారు ఇంకొకరు నిజమే విరూపాక్షలో ఉండగానే అవన్నీను గోలీలాటకై తవ్విన గుంటలు ఇప్పటికీ ఉండాలక్కడ ఆ వచ్చే పిల్లవాండ్రు ఒక్కొక్కప్పుడు మిఠాయి పొట్లాలు తెచ్చేవాళ్లు అంతా భాగాలు పంచుకుని తినేవాళ్లం దీపావళి వస్తే టపాకాయల్లో కూడా స్వామికి ఒక భాగముని పంచి తెచ్చేవాళ్లు అంతా కలిసి కాల్చే వాళ్ళం భలే తమాషాగా ఉండేది అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్ గోపాల బాలు ఇప్పటి చిన్నపిల్లలేమైనా ఆట వస్తువులు తెస్తే తాము చిన్నపిల్లల వలన నటిస్తారు భగవాన్మత్చవత్ జడవత్ వృత్తి లోకం ఆచరేత్ మహావాక్య రత్నాల ఖ్య రెండు వందల ఎనిమిది సాధుసంగది నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు టౌన్ నుండి ఒక సువాసిని తన బిడ్డలు మనుమలు మనుమరాండ్రు మొదలైన వారితో సహా భగవాన్ సన్నిధికి వచ్చింది భగవాన్ చూడగానే గుర్తించి ఓహో కాంతి నువ్వా ఎవరో అనుకున్నాను అన్నారు ఆమె చనువుగా దగ్గరకు వెళ్లి తన సంతతి నంతా భగవాను చూపి నమస్కరించి ఆడవాళ్ల స్థలానికి వచ్చి కూర్చున్నది భగవాన్ నా వైపు చూచి ఇదెవరో తెలుసా అన్నారు శేషాచల అయ్యర అనే వారు వారి కోమార్తె ఇది ఎచ్చమ్మ మేనకోడలు చెల్లమ్మ రామస్వామి అయ్యరు కూతురు రాజమ్మ ఇది ఇంకా కొందరు ఆడపిల్లలున్నారలే వాళ్లంతా ఒక్క వయసు వాళ్లు నేను కొండ మీద ఉండగా వీళ్లు పసివాళ్లు సదా కొండ ఎక్కి నా వద్దకు ఉండే ఉండేవాళ్లు వాళ్ళ బొమ్మ సామాన్లు కూడా నా వద్దకు తెచ్చేవాళ్లు తెచ్చి బొమ్మల పెళ్లిండు చేస్తూ ఆడుకునేవాళ్లు ఒక్కొక్కప్పుడు పప్పు బియ్యం మొదలైనవి తెచ్చి గుజ్జన వండి తింటూ నాకు పెట్టేవాళ్లు అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ వాళ్లతో కూడా ఆడుకునేవారు కాబోలను అన్నా ఊ ఎప్పుడనుకుంటే అప్పుడే వచ్చేసేవాళ్లు అప్పుడంతా చిన్నతనం స్వతంత్రం ఇప్పుడు వ్యర్థ సంసారణి అయింది వచ్చేందుకు లేదు చాలా రోజులు కావడం వల్ల ఎవరా అనుకున్నా అని సెలవిచ్చారు భగవాన్ మగపిల్లలతో గోలీకాయలే కాకుండా ఆడపిల్లలతో గచ్చకాయలు ఆడేవారన్నమాట వాళ్లందుకు పెట్టి పుట్టారు అన్నాను భగవాన్ మందహాసంతో అవునవును అన్నట్లు ఆమోదం చూపుతూ ఆ రోజుల్లోనే చెల్లమ్మ ఒకనాడు ఒక కాగితం చేత్తో పట్టుకుని నా వద్దకు వచ్చింది ఆ కాగితం ఏమో అని చూస్తే అందులో సజ్జనసంగే సంప్రాప్తే అన్న శ్లోకం ఉన్నది అప్పుడే దానికి అనువాదం సాధు సంగతాల్ అన్న పద్యం వ్రాసాను వెనుక ఉన్నది నలుపది అనుబంధంలో అది చేర్చాం తెలుగులో నేను వ్రాసిన వచనం ఉన్నది గదు అని అడిగారు అవును ఉన్నది సంగము కలిగిన నియమములన్నయూ అక్కరలేదు మందానిలము వీవగా విసనకర్ర వలన పని ఏమి కలదు అన్నదే కదా అన్నాను అవునన్నట్లు తల ఊపారు భగవాన్ అసలు చెల్లెమ్మకు ఆకాగితం ఎక్కడ దొరికింది ఎందుకు తెచ్చింది అన్నాను అదా హూ ఏకాదశి అని కృత్తికాని ఉపవాసాలు చేస్తూ ఉండేది కదా ఆమెతో పాటు ఇది కూడా ఉపవాసాలుండడానికి ఆరంభించింది పసితన మాయే వాడిపోయేది హెచ్ఎమ్మ సాధారణంగా దాని చేతికిచ్చే నాకు అన్నం ఓ కృత్తిక రోజు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది అది తిననేది మనమెట్లా తినడమని నాకు సంకటం ఇదంతా నీకెందుకమ్మా అని దానికి చెప్పి ఏదో విధంగా సమాధానపరచి ఆనాటికి తినిపించాను మర్నాడు అది అన్నం పట్టుకుని కొండ ఎక్కుతూ ఉంటే త్రోగలో ఆ కాగితం దొరికిందట ఏదో శ్లోకంగా ఉన్నదే స్వామికి చూపుదామని తెచ్చింది చూస్తే ఇది శ్లోకం ఇదిగో చూడు నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నది ఇందులో అన్నాను అర్థమేమిటి అన్నది అది అప్పుడు ఆ పాట వ్రాసి అర్థం చెప్పాను అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది దానికి నా మాట అంటే చాలా గురి పెద్దదైన వెనుక కూడా కాగితం వ్రాసిందంటే శ్రీరమణ అని రాయంది ఏమి వ్రాసేది కాదు ఈ పిల్లలంతా వాళ్లకు వచ్చిన పద్యాలు పాటలు అన్నీ నా వద్ద ఒప్పజెప్పేవాళ్లు చెల్లమ్మ పోయినప్పుడు వీళ్లందరికీ సొంత చెల్లెలు పోయినట్లే అనిపించింది అంటూ గద్గత కంఠులైనారు భగవాన్ ఆమె పోయిందని విన్నప్పుడు భగవానుకున్ను దుఃఖం వచ్చిందని చరిత్రలో వ్రాసారే నిజమేనా అన్నారు ఒక భక్తులు అవునవును నిజమే అని మౌనం వహించారు భగవాన్ జ్ఞాని దుఃఖితులలో దుక్కి సుఖులలో సుఖి అని భగవాన్మిది ఈ మధ్యాహ్నం రెండున్నర నుండి తాము ఈ ఊరుకు వచ్చిన కొత్తలో జరిగిన సమాచారాలన్నీ మాతో ప్రసంగిస్తూ కూర్చున్నారు భగవాన్ అయింది గంభీరం కుప్పన్న ఒక కళ్యాణ పత్రిక తెచ్చి భగవాను ఇచ్చి నమస్కరించారు భగవాన్ వారితో ఆ పెళ్లి ముచ్చట్లను గురించి రి కూర్చోగానే మా వైపు చూచి గంభీరం శేషయ్య మనవరాలకి కళ్యాణమట ఆ పత్రిక అదే అని సెలవిచ్చారు అల్లాగా అన్నాను భగవాన్ చిరునవ్వుతో వీరికి గంభీరం అన్న ఇంటి పేరు ఎందుకొచ్చిందో తెలుసా అన్నారు తెలీదే అన్నాను అక్కన్న మాదన్నల వంశం విరిది తన మంత్రులైన అక్కన్న మాదన్నలకు గోల్కొండ బాదుషా ఇచ్చిన బిరుదము అది ఇప్పుడు అదే ఇంటి పేరైంది కడలూరులో స్వామి సమాధి ఉన్నది కదా ఆ భగవంతస్వామి వీరి వంశం వారే అని సెలవిచ్చారు భగవాన్ అట్లాగా అయితే భగవంతస్వామి బ్రాహ్మణ్లా అన్నాను అవునవును వారు శరీరాన్ని లక్ష్యం చేయకుండా ఎక్కడో పడి ఉంటే సోమసుందరం పిల్ల ఉన్నారే వాళ్ల తల్లికి తండ్రి కడలూరులో ఉన్నారప్పుడు వారు వీరిని చూచి తమ ఇంటికి తీసుకుని వచ్చి ఉంచుకున్నారు కడకు వారింట్లోనే సమాధి అయినారు ఈ కుప్పన్న వాళ్లంతా వారు ఉన్నంత కాలం వారిని ఆశ్రయించుకునే ఉండేవారు వారు పోయిన వెనుక నన్ను బట్టుకున్నారు వీరు గంభీరం శేషయ్యకు అన్న కుమారులను తెలుసుగదా అన్నారు భగవాంధ్రులు కదా అయ్యరు శబ్దం వచ్చింది ఎందుకో అన్నాను అదా వీరంతా చాలా కాలంగా ఈ దేశంలోనే ఉంటూ ఉండడం వల్ల ఆ శబ్దం వచ్చింది కొన్ని తరాలుగా ఉంటూ నేను గురుమూర్తంలో ఉండగా శేషయ్యర్ అన్న కృష్ణయ్యర్ ఈ ఊళ్ళో సాల్ట్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు నేను గురుమూర్తం నుంచి వచ్చి అయ్యంగులం అనే కోనేటికి ఎదురుగా ఉన్న అరుణగిరినాథర్ ఆలయంలో కొన్నాళ్లున్నాను అప్పుడు ఒక రాత్రి అగ్రహారంలోకి భిక్ష నిమిత్తం వెడితే ఆ కృష్ణయ్యరు ఇంట్లో చాప మీద నలుగురు కూర్చుని మైనపువత్తి దీపం పెట్టుకుని చీట్ల ఆడుతూ ఉన్నారు నేను చెయ్యి తట్టేసరికి ఉలిక్కిపడి అంతా లేచారు కృష్ణయ్య సిగ్గుపడుతూ ఆ సరంజామ అంతా గబగబా తీసివేసి అన్నం కలిపి తెచ్చి భిక్ష పెట్టారు అప్పుడు వారెవరో నాకు తెలీదు శేషయ్యర్ వచ్చిన వెనుక ఆయన మానే అన్నే అని చెప్పారు అయ్యో స్వామి భిక్షకు వస్తే పేక ఆడుతూ అని వారెంతో నొచ్చుకున్నారట ఆ వెనుక వారు పేక ఆడటమే అన్నారు భగవాన్ అక్కడుండగా భగవాన్ స్వయంగానే భిక్షకు వెళ్లేవారన్నమాట అన్నాను అవునవును రాత్రి రాత్రి వెళ్లేవాణ్ణి పద్దెనిమిది ఆగస్టులోనో సెప్టెంబర్ లోనో అక్కడికి వచ్చాను రాగానే నా దారి నాది దారి నువ్వు చూసుకో అని చెప్పి పళని స్వామిని కూడా పంపివేశాను కాని వారు తిరిగి సాయంకాలానికే నా వద్దకు వచ్చి చేరారు అయితేనేమి నేను భిక్షకు పోతూనే ఉండేవాణ్ణి ఒక్కొక్కప్పుడు పగలు కూడా వెళ్లేవాణ్ణి రాత్రిళ్ళు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్ లో పెట్టుకుని శేషయ్య అన్న కూడా అలాగే నా రాకకు ఎదురు చూస్తూ కూర్చునేవారు అక్కడ ఒక్క నెల ఉన్నాను అగ్రహారానికి సామీప్యం కావడం వల్ల గుంపు జాస్తి అయింది ఈ ఉపద్రవమంతా మనకెందుకని కొండ వెళ్ళాను ఆ రోజుల్లో భిక్షకు వెళ్ళడమంటే భలే హుషారుగా ఉండేది అంతా అన్నం కలిపి చేతుల్లో ముద్దలు వేసేవాళ్ళు రెండు మూడు ముద్దలు వేయించుకుని తినేవాణ్ణి నాలుగైదు ఇళ్లల్లో తినేసరికి కడుపు రెండేది వెళ్ళిపోయేవాణ్ణి అని సెలవిచ్చారు భగవాన్ మిగతా వారంతా అయ్యో మన ఇంటికి రాలేదే అని అనుకునేవాళ్లేమో అన్నా ఆ అందుకే మరుదినం ఆపక్కకు పోయేవాణ్ణి మొత్తం మీద ఆ ఒక్క ఇల్లు కూడా బాకీ ఉండదనుకుంటాను అని భగవారంటే ఆ గృహస్థులు ఎంత పుణ్యం చేశారో అన్నాను అవునవును అన్నట్లు తల ఊపి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య రెండు వందల పద్మం ఇరవై నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిది భగవాన్ కుడిపాదానికి అడుగువైపున ఉన్న ముందు భాగంలో ఎర్ర లేతామర రేఖ వంటిది పెద్ద మచ్చ ఉన్న సమాచారం నువ్వు గమనించావో లేదో చాలా కాలం చూడలేదు ఈ చలికాలంలో ఒకనాడు అది గమనించి కుంపటి సగకు కుంది అన్న భీతితో అయ్యో ఆ పాదానికేమీ అన్నాను అదా మరేమీ లేదు చిన్నప్పటి నుండి ఉన్నదే అన్నారు భగవాన్ నాకు అప్పుడంతగా మనసుకు తట్టలేదు నిన్న సాయంత్రం ప్రసంగవసంగా అలిమేలమ్మ అత్తగారితో ఈ విషయం ముచ్చటిస్తే ఆమె నేను ఒకసారి ఇదే భయపడి భగవాన్ అడిగితే నవ్వుతూ అది పుట్టుమచ్చా ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే కదా అని అన్నారమ్మా భగవాన్ పుట్టినప్పుడే ఉన్నదట ఇది చూచే మా పిన గుర్తించారట అని చెప్పింది మహాపురుషులకు బొడ్డున మాణిక్యం అరికాలన తామర పద్మం ఉంటుందని చిన్నప్పుడు కాశీమజలి కథల్లో వినేవాళ్లం కదా ఆ చిహ్నం ఇదే కాబోలని యోచిస్తూ పడుకుంటే తనలో ఆ పాదమే గోచరించింది అదే చింతనతో ఈ ఉదయం ఏడున్నర గంటలకే ఆశ్రమానికి వెళ్లాను భగవాన్ అప్పుడే గోశాల వద్ద నుండి వచ్చి సోఫా మీద కూర్చున్నారు అందరి నమస్కారాలు అయిన నేను నమస్కరించి ఆ పాదం వైపే పరికించి చూస్తూ నిలబడ్డాను భగవాన్ చూచి ఏమి అంటూ తల ఊపారు ఏమీ లేదు మహాపురుష లక్షణమైన ఆ పాదం చూస్తున్నాను అన్నాను భగవాన్ చిరునవ్వుతో సరిపోయింది పో అని పేపర్ విప్పబోతున్నారు అత్త కూడా ఆ ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తు అయిందని భగవాన్ సెలవిచ్చారటనే అన్నాను భగవాన్ పేపర్ అవతల ఉంచి పద్మాసనస్తులై అవునో మా పినతండ్రి సుబ్బయ్యరు పోయినప్పుడు నెల్లియప్పయ్యరు మధురిలో ఉంటే అన్నామలై తంపురాన్ వల్ల నేనిక్కడ ఉన్నానని తెలిసినట్లు రమణలీలలో ఉందిగా ఆ తంబిరాన్ ఎంత దూరం చెప్పినా నెల్లియప్పరయ్యరకు తమ వాడవునో అన్న అపనమ్మకమే వారిక్కడికి వచ్చినప్పుడు ఈ మచ్చ చూచే తమ అన్న నమ్మకం కలిగింది అని సెలవిచ్చారు పాపం వారికప్పుడు ఎంత ఆత్రత కలిగిందో అన్నాను ఆత్రత కాదా మరి తండ్రి లేని వాళ్లమని మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూచేవారు నేనిట్లా వచ్చానా ఏమైనానో అన్న భయమే ఇంతలో సుబ్బయ్యర్ కూడా పోవడం వల్ల అన్ని కుటుంబాల భారం వారినెత్తినే పడ్డది అప్పుడే నేనిక్కడున్నానన్నీ తెలిసింది ఆత్రతతో పరిగెత్తి వచ్చారు సుబ్బయ్యర్కైతే దర్పము ధైర్యము బాగా ఉన్నవి కాని వీరు పరమసాధువు సుబ్బయ్యరైతే నన్ను విడిచి వెళ్లేవారే కాదు ఎత్తి మూట కట్టుకునైనా తీసిపోయి ఉందురు మనం ఇక్కడే ఉండవలసిన యోగం ఉన్నందున వారున్నంతకాలం నా సంగతి తెలియనే లేదు వారు పోయిన ఒక నెలలో ఈ సమాచారం తెలిసింది నెల్లియప్పయ్యర్ అధ్యాత్మిక చింతకల వారు పరమసాధువు గనుక వాణికేలు మనము తొందర కలిగించడం అని విడిచి వెళ్లారు అని చెప్పి ఊరుకున్నారు భగవాన్ ఆ తోటకు కావలిగా ఉంటూ ఉన్న రామనాయకర్ వారిని కూడా తోటలోపలికి దానియలేదట గదా అన్నాను అవును చీటీ వ్రాసి పంపారు అందుకే ఆ చీటీ వ్రాసేందుకును వారి వద్ద పెన్సిల్ లేదు పేనా లేదు ఏం చేస్తారు పాపం ఓ వేప పుల్ల చీల్చి రక్షసపదిలో పండు ఉంటే దాన్ని చిదిపి ఈ పుల్లతో ఆ రసం ఉంచి వ్రాసి పంపారు సరే లోపలికి వచ్చి నేను తమతో వచ్చే విధం లేదని తెలుసుకున్నారు ఆ వెనుక పక్కనున్న ఒక తోటలో ఒకరు కొంచెం చదివిన వారు నలుగురిని పోగేసుకుని గ్రంథకాలక్షేపం చేస్తూ ఉంటే వారి వద్దకు మా తినతండ్రి వెళ్లి అయ్యా మా ఎలా ఉన్నాడు అని అడిగారు అతని దృష్టిలో నేనే తెలియని వాణ్ణి అందువల్ల అబ్బే ఆ కుర్రవాడు చదువు లేకుండా మొరట వైరాగ్యంగా కూర్చుంటున్నాడండి కొంచెం విద్యాగోష్ఠి ఉంటే మంచిది అన్నారు వారు వీరికి అసలే చిన్న వయస్సే ఎవరి వద్ద ఏమీ తెలుసుకోలేదే ఏమైపోతాడో అని కించ అందువల్ల వారితో అయ్యా మా వాణ్ణి కాస్త కనిపెట్టి ఉండి ఏమైనా బోధించండి బాబు అని చెప్పి చక్కగా పోయినారు వారికి చాలా కాలం నాకేమీ తెలియదని అభిప్రాయం ఒకటి రెండు సార్లు నాకు బోధ చెయ్యాలని చూచారు గాని నేను లక్ష్య పెట్టలేదు కడగ ఈశాన్య మఠంలో నేను గీతాసారం ప్రవచనం చేస్తూ ఉండగా వారు వచ్చారు అప్పుడు నాతో వాదించి నేను చెప్పే సమాధానాన్ని విని అబ్బో ఇంతటి మహానుభావుడు వా ఏమీ తెలియదు చదువురాదు అని అనుకున్నాను అంటూ ద్యుఢీలును నమస్కరించి వెళ్లిపోయారు నెల్లి అప్ప మాత్రం చాలా కాలం మా ఉండేది అని సెలవిచ్చారు భగవాన్ వారు తిరిగి రానే అన్నాను రాకేమీ విరూపాక్ష గుహలో ఉండగా రెండు సార్లు వచ్చారు ఒకసారి వచ్చినప్పుడు నేనేమీ మాట్లాడలేదు అది వరకు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ వారు వస్తున్నారని తెలిస్తే పెద్దలు వారి ఎదుట మనమేం మాట్లాడేది అని పలక్కుండా కూర్చునేవాణ్ణి వారికించ తీరేదెట్లా మరొకసారి వచ్చినప్పుడు ఏమైందనుకున్నారు వారు వచ్చే వరకు తెలియనే తెలియదు విరూపాక్ష గుహలో ఉండగానే కొందరు దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్పమంటే గుహలో కూర్చునే చెప్పడానికి ఆరంభించాను నిత్యం ద్వారానికి ఎదురుముఖంగా కూర్చునేవాణ్ణి ఆనాడు వెన్ను తిప్పి కూర్చున్నాను అందువల్ల వారు వచ్చింది తెలియలేదు ముందే వచ్చి బయట ఉండే వింటున్నారట నానా చిద్ర అనే శ్లోకం వరకు వచ్చాం దానికి అర్థం చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉండగా తటాలిన లోపలికి వచ్చి కూర్చున్నారు మధ్యన ఆపేందుకు లేదు ఏం చేసేది పోనీలెమ్మని నిరాఘాతంగా వ్యాఖ్యానించాను వారు విని మనవాడు సామాన్యుడుగాడు విషయమంతా బాగా తెలుసుకున్నాడు ఇంకా పర్వాలేదు అని కించ వదిలి తృప్తితో వెళ్లారు అంతవరకు దిగులే చరమదశలో కించ వదిలింది ఆ వెళ్లటం వెళ్లటం మళ్లీ రానేలేదు కొద్ది రోజుల్లోనే గటించారు అంటూ దగ్గుత్తిక వహించారు భగవాన్ ఈ విషయం చరిత్రలో లేదే ఎందుకు రాయలేదో అన్నాను ఉండవలసిందే ఏమో వారడగలేదు నేను చెప్పను లేదు అని సెలవిచ్చారు భగవాన్ంగళవారం భగవాను సెలవు పొంది వేకువ జామున మూడున్నరకే బయలుదేరి గిరి ప్రదక్షిణం వెళ్లాను పచ్చయమ్మ కోవిల వైపుకు వచ్చేసరికి సూర్యోదయం అయింది పొద్దెక్కలేదు గదా పచ్చయమ్మ కోవల వద్దకు వెళ్లి అక్కడి నుండి గిరిపాదమందున్న అడవి మార్గంగా వెడితే పూర్వం శ్రీవారికి హాట్ ఆగినప్పుడు ఆనుకుని కూర్చున్న తాపేటి కొండను చూడవచ్చని చూచి ఆదారినే ఆశ్రమం చేరుకుందామని తోచి కోవిల ముందున్న కోనేటి వద్దకు వెళ్లాను అక్కడ ఎవరో స్నానం చేస్తుంటే దేవాలయం తెరిచి ఉందా అన్నాను నేను అర్చకుడునమ్మా తలుపు తెరుస్తాను అన్నాడతడు భగవాన్ అప్పుడప్పుడు అక్కడ ఉండేవారిని విన్నాం గనక ఆ స్థలం చూడవల్లన కుతూహలంతో ఎన్ని సార్లు వెళ్లినా ఆ వేలకు అర్చకులు రాక తలుపులు మూసే ఉండేవి ఈ ఈనాడు అది చూచే అవకాశం చిక్కినందుకు ఆనందం కలిగి అర్చకునితో పాటు ఆలయంలో ప్రవేశించాను గౌతమ తిరుషు సేవితై ఉన్న అమ్మను దర్శించి అర్చన చేయించి విభూతి కుంకుమ ప్రసాదంగా గ్రహించి కొండపాదాన్ని అనుసరించే నడుస్తూ తాబేటి బండ ఉండే స్థలం గుర్తించలేక ఆ మార్గంగానే ఆశ్రమానికి వచ్చాను భగవానుకు నమస్కరించి లేవగానే నా చేతుల్లో పొట్లాలు చూచి ఏమది అని ప్రశ్నించారు భగవాన్ పై సమాచారం భగవాన్ తమ సమీపంలో ఉన్న సుందరేశయ్యర్ చూచి ఏమోయ్ అమ్మ పచ్చయమ్మ ప్రసాదుమట తేవోయ్ అని తెప్పించుకుని నుదుట ధరిస్తూ ఆ కోవిలకు కుడిపక్కన కొత్తగా కట్టినవి రెండు గదులున్నవి చూచారు అన్నారు నాతో చూచా ఎవరు పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నారు అన్నాను ఆ అదే వంట నిమిత్తమే ప్రత్యేకంగా కట్టించారు కట్టిన కొత్తలో మేమంతా గిరి ప్రదక్షిణం పచ్చయమ్మ కోవెల్లో బస్ చేద్దామని సామానంతా తీసుకువెళ్లాం అక్కడ పనిచేస్తున్న అధికారులు మా రాకకు చాలా సంతోషించి ఈ కొత్త గదులలో ముందు మీరే బస చేసి వండి విండారగించండి స్వామి ఇవి తయారైన వెంటనే యాదృచ్ఛికంగా మీరు రావడం మా భాగ్యం అన్నారు ఇంకే మేమే గృహప్రవేశం చేశామన్నమాట నాయన మేము నివాసంగా ఉంటూ వచ్చినప్పుడు ఆ గదులు లేవు అమ్మ సన్నిధిలోనే అన్ని చేసేవాళ్ళం అని సెలవిచ్చారు భగవాన్ ఆ దేవికి పచ్చయమ్మ అన్న పేరెందుకు వచ్చింది అన్నాను పచ్చ అంటే శ్యామల వర్ణం అంటే నలుపు అన్నమాట పార్వతి నలుపు గదా గౌతమాశ్రమానికి వచ్చిన దేవి పచ్చయమ్మ అనే పేరుతో ఆ ప్రదేశంలో కొన్నాళ్లుండి ఈశ్వర్ ను ఉద్దేశించి తపస్సు చేసిందట ఆ వెనుక గిరికి ప్రదక్షిణంగా బయలుదేరి అక్కడక్కడా నిలిచి తపస్సు చేసి కడపట అపీతకు చాంబయ్య శివుని అర్ధశరీరం పొందిందిట అని సెలవిచ్చారు భగవాన్ పార్వతికి దుర్గానామం ఎందుకు ఏర్పడ్డదో అన్నారు ఒక భక్తులు దుర్గముడనే రాక్షసున్ని వధించి శాంతించిన దేవి రూపానికి తలిగింది అంటారు అన్నారు భగవాన్ ఈ ఉల్లో ఉన్న దుర్గాలయంలో ఖడ్గతీర్థం కదా అది ఎట్లా ఏర్పడిందో అన్నారు ఆ భక్తులు దేవి మహిషాసుర పదార్థం ఇక్కడి ఆ మహిషాసుని చంపగానే వాడు కంఠంలో కట్టుకున్న శివలింగం దేవి చేతికి అంటుకుని వదలలేదని ఆమె తిరిగి ఇక్కడికే వచ్చి స్నానం చేద్దామని చూస్తే ఎక్కడా నీరు లేకపోయిందని అప్పుడు ఆమె తన ఖడ్గంతో భూమిని చీలిస్తే ఆ తీర్థం ప్రాదుర్భవించిందని దేవి జలకమాడి తన చేతిని అంటుకుని ఉన్న శివలింగాన్ని ఒడ్డున ప్రతిష్ఠించి ఆ తీర్థంలోనే అభిషేక పూజాదులు నిర్వర్తించి తన్ను ఆవేశించిన రాజస్వభావాన్ని పరిత్యజించి భక్తాభీష్టల ప్రదాయినియ్ అక్కడ వెలిసిందని ప్రసిద్ధి ఆ తీర్థం జీవవాహిని ఇక్కడ ఎంత జలాభావం కలిగినా ఆ తీర్థంలో మాత్రం తప్పక నీళ్లుంటవి అని సెలవిచ్చారు భగవాన్ ఆ కోవిల్లో శ్రీచక్రం ఏదో శిథిలమైతే భగవాన్ సరిచేశారని విన్నామే అన్నారు ఆ భక్తులు అవును నేను విరూపాక్ష గుహలో ఉండగా దుర్గాంబ కోవిలకు కుంభాభిషేకం జరిగింది ఆ ఉత్సవానికి ముందే కొంచెం శిథిలమైన శ్రీచక్రం నా వద్దకు తెచ్చి స్వామి ఇది సరి చేసి ఇవ్వాలి అన్నారు సరే అని సరి సరిచేసిచ్చాను నిజమే అంటూ మౌనం వహించారు భగవాఖ్య రెండు వందల పన్నెండు పూరి పీఠాధిపతుల సమావేశం తొమ్మిది ఒకటి వారం పది రోజుల క్రిందట పూరి శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు శ్రీ భగవానులకు వారికి జరిగిన సమావేశం అద్భుతంగా ఉన్నది ఆచార్యుల వారు వస్తారని ముందే తెలిసి ఉండటం వల్ల సర్వాధికారి తగురీతిగా ఏర్పాట్లన్నీ చేయించారు భగవాన్ ఇప్పుడు పగలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు కదా ఆచార్యుల వారు వచ్చిన నాటి మధ్యాహ్నం భక్తులు భగవాన్ సోఫా మీద వ్యాఘ్రాజినం పరచి యోగిరాట్ చక్రవర్తికి తగినట్లు అలంకరించారు ఆ సోఫాకు పక్కనే ఆచార్యుల వారికి ఉచితమైన ఆసనం వేసి ఉంచారు మధ్యాహ్నం మూడు గంటలకు భగవాన్ బయటికి వెళ్లి వచ్చి సోఫా మీద కూర్చున్న వెంటనే భక్తులందరూ యథాప్రకారం నమస్కరించి కూర్చున్నారు ఆచార్యుల ఊరి నుండి వచ్చి ఇక్కడ వేద పాఠశాలలో చేసి పాద ప్రక్షాళనాదులు తీర్చుకుని శిష్యులు వెన్నంటి దండ సహితులై భగవాన్ సన్నిధికి దయచేశారు వారు వచ్చినప్పటికీ భగవాన్ పద్మాసనస్తులై సహజమైన ముద్రను ధరించి కూర్చున్నారు ఆచార్యుల వారు దండ సహితులై భగవాన్ని సమీపించి అభివందనం చేసారు భగవాన్ ఆదరపూర్వకంగా శిరకంపనం చేసి వారి నిమిత్తం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చోవలసింది అని సంజ్ఞాపూర్వకంగా తెలియచేశారు వారు అందు కాక కృష్ణాజనమున కూర్చుండి తదేక దృష్టితో భగవాన్ని చూశారు భగవాను చలన రహితమైన అనుగ్రహ దృష్టిని వారి వదనం మీద ప్రసరింపచేశారు ఎవరి నోటను మాటలేదు సబంతా గంభీర కాసారం నిశబ్దత వహించింది దాదాపు ఒక అరగంట వరకు భక్తికి అనుగ్రహానికి కల బాంధవ్యాన్ని తెలియచేస్తూ వారు ఉభయలు అట్లాగే ఉండిపోయినారు అప్పుడు శ్రీ భగవాను ముఖమండలం భాలు కోటి ప్రభా భాసురమై విరాజుల్ల చొచ్చింది ఆ తేజో విశేషం వల్ల అమూల్యమైన ఈ సమావేశం చూడవచ్చిన భక్త బృందముల ముఖపద్మములు పద్మములు వికసించినవి ఆహా ఏమి భగవాను తేజో విశేషం అన్న అమృత వాణి అందరి హృదయ తంత్రులలో మేళవించింది అందులో ఒకరు అప్రయత్నంగాని ఆహా ఇప్పుడెవరైనా ఫోటో తీస్తే ఎంత బాగుండును అన్నారు ఆ మాటల ధ్వనికి మౌనం చెదివిందా అన్నట్లు లేచి వందన పూర్వకంగా సెలవడిగి బసకు వెల్లారు నిజంగా ఆ అపూర్వ దృశ్యం చూస్తే సనకాదులను అనుగ్రహింప అవతరించిన దక్షిణామూర్తి ప్రాదుర్భావం స్ఫురణకు వచ్చింది వృద్ధ శిష్య గురు అన్న దానికి సామ్యంగా ఆచార్యుల వారు కడుంగడు వృద్ధులు వారి ముందు భగవాన్ యువకుని వలనే ఉన్నారు అతిశయోక్తిగా భావిస్తావేమో కాని అప్పుడు ఆ ప్రదేశం కూడా అట్లాగే ఉన్నది సోఫాకు కుడి ప్రక్కన ఉన్న పూదోట నందనవనంగాను వెనుక పక్కన ఉన్న మామిడి చెట్లను దాటి కోటవలే ఉన్న అరుణాచలం కైలాస పర్వతంగాను ఎడమ పక్కన శాఖోపశాఖలతో విస్తీర్ణమై ఉన్న బాదం చెట్టు మర్రి చెట్టుగాను ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశం వికసించిన ముఖపద్మముఖల భక్తులతో నిండి గంభీర కాకారం వలె ఉండడం వల్ల అదే మానస సరోవరంగానూ తోచింది మౌన వ్యాఖ్యానం ఏమీ ప్రశ్నించనేలేదు వచ్చే ముందు రాసిన ఉన్న ఆగమ వాక్యాన్ని గురించిన తమ సంశయం రాశారట ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసుకొనవచ్చునని ఆశ్రమం వారు భగవతభిప్రాయం తెలియచేశారట అందువల్ల మరుదినం తమ ఆ సంశయాన్ని గురించి ఆచార్యుల వారు భగవాను అడిగితే ఏమున్నది తెలిసిందే వ్యాపారాత్మకమైన శక్తి అంటే మనోవృత్తి శుద్ధమై సద్వస్తువకు హరునితో చేరినప్పుడు వృత్తి ఆత్మ యొక్క ఛాయ అవతరిల్లుటే అవఛాయాగము అని భగవాన్ సెలవిచ్చారు నాకు అర్థం కాలేదు అన్నారు పీఠాధిపతులు భగవాన్ వారి వంక ఒక అరగంట సేపు దృష్టి ప్రసారం చేశారు వారి కళ్లు మూతపడ్డవి అనిర్వచనీయమైన అనుభూతిని పొంది ఆనంద జారగా కరములు శిరమున ఘటించి భగవాన్ ఇప్పుడు అవగతమైంది అని నమస్కరించి కుంభాభిషేకం నాటికి తిరిగి రాగలను అని చెప్పి దక్షిణ యాత్రార్థం శిష్య సహితులై వెళ్లారు వారు లేఖ సంఖ్య రెండు శివగంగ పీఠాధిపతుల రాక పది ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పూరి శంకరాచార్యుల వారు వెళ్లిన వెనుక ప్రసంగవసంగా ఒక భక్తుడు భగవానుపతులలో ఇక్కడికి వచ్చింది వీరొక్కరేనా అన్నాడు నేను విరూపాక్ష గుహలో ఉండగా శివగంగ పీఠాధిపతులు ఒకరు వచ్చారు ఈ శివగంగ పీఠం శృంగేరీ పీఠానికి శాఖ వారు ప్రస్తుతం శివగంగ పీఠాధిపతులుగా ఉన్నారే వారి తండ్రికి తాత వారికి వీరికి మధ్యన రెండు పీఠాంతరాలున్నవి అన్నారు భగవాన్ వారేమైనా భగవాన్ని ప్రశ్నించారా అన్నాడు ఆ భక్తుడు ప్రశ్నించడానికి ఏమున్నది వారు మంచి వివేకం కలవారు పండితులును నన్ను చూచిన తమ సమీపస్థులతో సుఖి అంటే రమణుడే సుఖి లాంటి సుఖం నాకు వెయ్యి జన్మలకైనా లభించడం దుర్లభం అని అన్నారట వారు అని సెలవిచ్చారు భగవాన్ వారు భగవాన్ ఉన్న చోటనే బస అన్నాడు ఆ భక్తుడు లేదు లేదు అదొక విచిత్రమైన సన్నివేశం వారు శిష్యులతో వచ్చి టౌన్ సత్రంలో బస చేసి నన్నక్కడకు రమ్మని ఆహ్వానించారు మనమేమి పండితులమా పోయేందుకు ఏమి అర్హత ఉన్నదని రాను అన్నాను వారది విని తామే శిష్యులతో సహా బయలుదేరి పెద్ద పళ్లెంలో సరిగంచు శాలువా నూట పదహారు రూపాయలు పెట్టుకుని నా వద్దకు రావాలని కొండ ఉంటే నేను ములైపాల్ తీర్థం వద్ద నుండి కమండలం పుచ్చుకుని విరూపాక్ష గుహకు పోతూ పోతూ ఉన్నాను ఆ మధ్యన ఉన్న వృక్షం దగ్గర ఉభయలము కలుసుకున్నాం వారు పళ్ళెం నా ముందు పెట్టి స్వామి ఇది తాము స్వీకరించాలి అంటే నేను సమ్మతించలేదు కడకు డబ్బు వారే తీసుకుని శీతాకాలంలో కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది స్వామి శాలువ గ్రహించండి అని తొందరించారు తిరస్కారం కూడదని అది మాత్రం తీసుకుని సరిగంతా చింపి ఉంచి అంచులు కుట్టి కప్పుకుంటూ వచ్చాను ఆ సరిగా మొన్నటి వరకు ఇక్కడే ఉండాలి వారు వెంటనే వెళ్లిపోయారు అప్పటికే చాలా వృద్ధులు ఇక్కడికి వచ్చి వెళ్లిన కొద్ది రోజులకి సిద్ధి పొందారు అని సెలవిచ్చారు భగవాన్ శృంగేరి పీఠాధిపతులు ఎవరూ రాలేదా అన్నారు ఆ భక్తులు లేదు నృసింహ భారతుల వారు ఉండగా రావాలని చాలా ప్రయత్నించారు నన్ను గురించి ఎప్పుడు ఆ బ్రాహ్మణ స్వామి సుఖంగా ఉన్నాడా అని అడుగుతూ ఉండేవారట అన్నారు భగవాన్ వారు ఆంధ్రులా అన్నాను అవును ఏమి అన్నారు భగవాన్ నృసింహ భారతి అనేవారు తెలుగులో మంచి రసవత్తంగానూ ఆధ్యాత్మికంగాను దేవీ నక్షత్రమాల కీర్తనలు వ్రాసారు వారు వీరేనా ఏమి అని అడిగాను ఉండవచ్చు వారు పండితులు కవులు అని సెలవిచ్చారు భగవాన్ వారు రావాలని యత్నించి కూడా ఎందుకు రాలేదో అన్నారు ఆ భక్తులు ఏమున్నది పీఠాధిపతులాయ ఎన్నో నిబంధనలు చుట్టూ ఉన్నవారు ఒక మాత్రాన అన్నారు భగవాస్తారు భగవాన్ విచిత్రంగా చెబుతారు అన్నారా భక్తులు ఏం చేస్తారా చూడండి ఇప్పుడు మనస్థితి ఎట్లాగున్నదో జైలుకు పెట్టినట్టే కర్ర కటకటాలు పెట్టారు గిరి గీసినట్లు ఇది దాట రాదు ఒకరు విడిస్తే ఒకరు కాపలా కదిలా ఉంటే డ్యూటీ ప్రకారం అదిగో వారు వస్తున్నారు వీరు పెడుతున్నారు డ్రస్సు లేదన్న మాటే కానీ పోలీసులకు వీరికి భేదం ఏముంది వారి అధీనంలో మనం ఉన్నాం లఘుశంకకు పోదామన్నా వెనక కాపలా తప్పదు అది టైం ప్రకారమే లేవాలి ఎవరు కానీ ఆఫీసులో పర్మిషన్ తెచ్చుకుంటేనే ఏదైనా చదవాలి మాట్లాడాలి కానీ లేకుంటే లేదు దీన్నేమంటారు జైలుకు దీనికి ఏం ఇంచు వించు వారికి ఇంటే మఠాధిపత్యం అంటే అదే ఒక జైలే వారేం చేస్తారు పాపం అని సెలవిచ్చాడు భగవాన్ అందుకే ఈశ్వరుడికి భక్త అన్న పేరు వచ్చింది కాబోలు అన్నాను అవును స్వామిత్వానికే ఇంత పాటుంటే వారి పాటు చెప్పాలన్న ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరున పలకాలి ఏ రూపంతో రమ్మంటే ఆ రూపంతో రావాలి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి అడుగు దాటి కదలరాదు అంటే అట్లాగే నిలిచిపోవాలి పరాధీనత కాక వారికేం స్వతంత్రం ఉంది అని చెప్పారు భగవాన్